పో జన్మమువడి నిన్ను తెచ్చిరి భారతరామాయణాలై పరగె నీ కథలు హువుమీద రావణుడు పుట్టగా రాముడవై తమిలి ఇందరికి ప్రత్యక్షమైతివీ వివరింప అంతవాడు వెలసితేగా నీవు అవతారమందితే నిన్నందరును చూతురు రమణ కంసాది అసురులు తూటీసేయగా తమి కృష్ణావతారమిందరికైతివీ గములై అంతటి వారు గలిగితేగా నీవు నేడు అమర జనించి మాటలాడుతో ఎంత ఉపకారియో హిరణ్యకశిపుడు చెంత నరసింహుడ నీసేవ ఇచ్చను ఇంతట ఇన్ని శ్రీవేంకటేశూపులను నీవే పంతాన నీ శరణని ప్రతికితిమిదివో